మహా మహాఘనుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడవైన ఏసయ్య సర్వకృపాని ఇదియగు ప్రభ అన్ని కాలంలో ఎందు అన్ని స్థలంలో ఎందు ప్రభ ఏకరీతిగా ఉన్నవాడవు నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు మార్పు చెందని దేవుడవు నాయన నీ గొప్ప ప్రేమను బట్టి గొప్ప సంకల్పం బట్టి ప్రభానతని గొప్ప ప్రణాళికలను బట్టి నీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభాన తండ్రి సాయంత్రకాల సమ్మెందు ప్రభ నా దేవ నా తండ్రి నా రక్షక నా విమోచక ప్రతి ఒక్క బిడ్డని సమకూర్చండి ప్రతి ఒక్క బిడ్డ ప్రభా అతి ఆసక్తితో వాక్యంని వినటకు ప్రభ వినగలిగిన తండ్రి ప్రభా చేవులను గ్రహించగలిగే మనస్సును దయచేయండి మా అంతర అంత అంతరియములను ప్రభానతను వెలిగించండి ఏసయా నీకు వాక్యంను ప్రభ స్వీకరించుటకు ఉన్న ఉన్నట్టుగా స్వీకరించటకు సహాయం చేయండి నా విమోచకుడు పోషించే మా దేవుడవు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవాన్నికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతుల చేత ప్రభ పోగలబడుతున్న నా తండ్రి సమీపించడం తేజస్ రావు నివసించిన ఎస్సీ అీకే వందనాలు ఈ ఆద్వార దిన ప్రభాన తండ్రి సంగంగా కూడి ప్రభ మేము రీతిగా నేను ఆరాధించడం మాకు అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభ మా వాదిని మీరు దిగిరండి చేత ప్రతి అభిషేకించండి ముట్టండి ప్రభావిని యొక్క చేత ముద్రించండి ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఎస్సీ వాక్య మర్మాలు మేము మేము తెలుసుకుంటుండగా ప్రభ మా హృదయాలలో నండి వాటిని భద్రపరచుకున్నట్టుకు ప్రభ సాతానుడు ఎత్తుకొని పోకుండా ప్రభ దొంగిలించకుండా నా తండి పదిల పరచ మనం ప్రార్థిస్తున్నాం ముద్రించి మనం ప్రార్థిస్తున్నాం రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా ఎంతమంది అయితే ప్రభ ఆటంకాలతోటి ప్రభ వేరే పనుల్లో నిమగ్నమై రాలేకపోతున్నారో వాళ్ళని కూడా మీరు దర్శించండి ప్రతి ఒక్కరిని ప్రభన తండి మీ యొక్క కార్యంలో ప్రభాన తండ్రి సంపూర్ణంగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు సేవకులందరినీ దీవించండి వారు చేసిన సేవని విస్తరింపజేయండి ఇంకా విరివిగా ప్రభ ఆత్మల సంపాదనలో ప్రభా తండ్రి బలపరచటకు కృప చూపించండి ఏసఐ ప్రతి విధమైన ఆటంకములను కొట్టివేసి ఈ రాత్రి కాల సమయం ఇక కూడికను దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిస్తూ ఏసఐఏ శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను నన్న నా యాత్రను నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయిన నాయసు పక్షమై ఉండగా అయినా నాయసు నా పక్షమై ఉండగా తుఫాను ననచి పెనుగాలులపి తుఫాను ననచి పెనుగాలులాపి నడిపించుము నాయసయ్యా నన్ను నడిపించును నా ఏ సయ్యా నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది సిోనుకే నావయనం ఆగదు ఏ చోట సియోనుకే నా వూడపయనం ఆగదు ఏ చోట విశ్వాసమూతోనే ఆరంభించి తిని ఈ యాత్రను విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను నే కోరినా ఆరేవుకే నడిపించును నాయేసయ్యా నే కోరినా ఆరే ే నన్ను నడిపించును నా ఏ సయ్యా నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది సూర్యుడు ఉదయించె వీలా ఇలా ఆనందమే నీతి సూర్యుడు ఉదయించె వీలా ఇలాలో ఆనందమే ఏ సయ్యా నీరాక కోసమే నేవేచి ఉన్నాను ఏ సయ్యా నీరాక నేవేచి ఉన్నాను ఏ రావా కొని కొనిపోవనన్ను ఏ సయరావా కొనిపోవనన్ను ఇలా నీవే నాకు ఇలా నీవే నాకు నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైన ఆపలేవు నా యాత్రను నా విశ్వాసూడ యాత్ర కొనసాగుచున్నది ఏసువైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు ఏసువైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా వాడారని కిరీటముకే వాంచెతో పరుగెత్తేదా పరుగెత్తిదా పరుగెత్తిదా పిలుపుకు కలు పరుగెత్తేదా పరుగెత్తేద పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏ సుని ఆజ్ఞల మార్గములు గురి నేను పరుగెత్తేద ప్రభు ఏ సుని ఆజ్ఞల మార్గములో గురి ఎద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తిదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తిదా पेद पिलना बहुमति कई दैव भय कली शरीर चलन विड़ची दैव भय कलगी शरीर चलन विडची अक्षय किरीट मुखर के आश तो परुगेद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 అల్ల యొక్క పరుగెత్తేదా పరుగెత్తిదా పరుగెత్తిదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తిదా పరుగెత్తిదా పిలుపుకు తగిన బహుమతికై ఏసు వైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచూ ఏసు వైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా వాడబారని కిరీటముకే तो परुगेते दा, परगेद परगेद परगेद पिपक तगना बहुमती क పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములు గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములు గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రైజ్ రాడో ప్రైజ్ రాడు బ్రదర్ ప్రార్థన చేద్దాం స్టార్ పర్షోధుర బగు దేవ మహోన్నతుడు మా తండ్రి మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకొని చిన్నాం నైనా ఇంతకు మమ్మల్ని కాచి కాపాడినారు ఓ ప్రభుత్వం మరి మంచి ఆరోగ్యం ఇచ్చినారు మీకెంతో వందనాలు ప్రతి పరిస్థితుల్లో తండ్రి మీరే మాకు సాయకులు నడిపించేందుకు వందనాలు నైనా ఇవి సన్నిధి దిన ప్రభావం మిమ్మల్ని స్థితించలాగా మీ సన్నిధిలో సమయం మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో మందనాలు ప్రభా ఈ సాయంత్రం సాయంత్రం మరోసారి మీ సన్నిధికి వచ్చినాం తండ్రి మీరు ఎక్కొచ్చిన వారిని నువ్వని మీరు తోసుకొచ్చారు నేను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు దాన్ని బట్టి మీకు ఎంతో మందనాలు ప్రభా మీరు ఏషావుని ద్వేషించినారు కానీ ప్రేమించినారు అదే రీతిగా ప్రభా పాత నిబంధన క్రింద చూస్తున్నాము ఆహరంను అంటే మీకు ఇష్టం లేకుండే ప్రభా కానీ మోషని మీరు ప్రేమించినారు అదే రీతిగా ఇష్టాలు ప్రజల జీవితాలలో అనేక ప్రాంతాలలో మేము చూస్తున్నాం నేను దావిదు సంతతిలో దావిదు యశయ్యి సంతతిలో దావిదిని మీరు ప్రేమించినారు తన సహోదరులని ధృవీకరించినారు ప్రతి దశలో తండ్రి యోసెప్ విషయంలో మేము చూస్తున్నాం తన సహోదరులంత రుణీకరించారు అదే రీతిగా ప్రభు ప్రతి దశలో ప్రతి కాలంలో మీరు కొందని ఇరుణీకరిస్తున్నారు కొందని స్వీకరిస్తున్నారు ఎందుకంటే ప్రభు వారి జీవన విధానాన్ని బట్టి ప్రభు నిర్లక్ష్యతను బట్టి వారి ఇద్దరుణీకరించినారు మేము కాకుండా ప్రభు మీ అందుకు విన్న వ్యవహూతులు కలిగి ఆసక్తితో సమయం గడిపి మీ సహవాసంలో జీవించకని ఆశపడుతున్నాం నేను ఈ లోకాన్ని తనుమని మేము ఆశించుకుంటున్నాం ఈ లోకంలోన్న మర్యాద దానితో అది గతించిపోతుందని మాకు తెలుసు కాబట్టి ప్రభావ మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించి మమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభావ స్వార్థము లేకుండా ముఖ్యంగా ఓ ప్రభ వేషధరణ లేకుండా యథార్థంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి మేము ప్రతి దశలో ప్రభావ మీతో పాటు సవాసం ఉండాలి మీతో మీరు ఏ రీతికైతే పరిశుద్ధంగా ఉన్నారో మేము ఆ రీతిగా పరిశుద్ధంగా జీవించాలనైనా అది అనుగ్రహించే వాళ్ళు మీరే తండ్రి మీ వాక్యం మనిషి దీకరిస్తుంది కాబట్టి అధికంగా వాక్యంలో మేము సమయం గడుపు లాగిన ఈ సాయంత్రాం సమయ ప్రభా వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం ముఖ్యంగా ప్రకణ గ్రంథంలోని పదిహేడవ అధ్యాయంలోని ఏడు తలలకు సంబంధించింది ప్రభా కాబట్టి ఆ ఏడు మృగం యొక్క తలలకు సంబంధించిన విషయాన్ని మేము ధ్యానిస్తున్నాం సహాయపడండి నడిపించి మీ మైమార్గం నిలబెట్టుకోండి ఇది కొంచెం కష్టమే కానీ ప్రభా మీకు సమస్తం సాధ్యం చిన్నపిల్లకి మీరు బోధించే గొప్ప దేవుడవనైనా మీ పాదగల దగ్గర వచ్చినాం మాతో మాట్లాడండి మాకు ఈ యొక్క చూపించి వాటిని ఏ మేము గ్రహించి ముందుకు పో సహాయపడమని గొప్ప జన సమూహం ఉంది వారి పరిస్థితి మీరు చూపిస్తున్నారు తండ్రి అవి సర్పముత్తేళ్ల చేతులు చిక్కబడ్డాయని మీరు కనీసం పది సంవత్సరాల మాకు చూపిస్తున్నారు అది ఇప్పుడు సంపూర్ణంగా ప్రపంచాత్మకంగా నెరవేరుతుందని మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి నేను ఏ రీతిగా వారికి వీటిని మేము చూపించాలా అనేక ప్రాంతాల్లో మీరు నడిపిస్తారు మమ్మల్ని అవును ఎక్కడ వెళ్ళినా కానీ గొప్ప జన సమూహాన్ని మీ సంత మీ యొక్క సర్వసత్యం నడిపించాలా అందుకు మీ యొక్క నడిపింపు మాకు అవసరం నైనా అవునైనా అదే రీతిగా ప్రభ శివను పర్వతం మీద మేము జీవితాంతం ప్రతి క్షణం ఈ లోకంలో అందుకే ఏలకపు మా నిలియాన్ని మేము ప్రభావ అంటుకోకుండా దూరం ఉన్నలాగన సహాయపడండి నాయన ప్రతి క్షణం వాక్యంలో మీ సహవాసంలో జీవించే బిడలుగా మనందరినీ తయారు చేయమని వాక్యం వింటున్న వారందరినీ ఆశ్రయించమని పరిశుద్ధ నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఈరోజు పంతొమ్మిదవ తారీఖు నవంబర్ రెండు సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పదిహేడవ అధ్యయంలోని వాక్యాలని ధ్యానిస్తున్నాం ముఖ్యంగా మృగానికి సంబంధించిన విషయం ఇది ఈ మృగానికి ఏడు తలలు ఉన్నాయన్న విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం పోయిన వారం ముఖ్యంగా ఈ ఏడు తలలు ఏడు రాజ్యాలు గత రెండు మూడు వారాల నుంచి నేను చూపిస్తా ఈ ఏడు రాజ్యాలు ఏవని కూడా నేను చూపించిన ప్రకృతి సహజంగా అదే రీతిగా ఆత్మీయ స్థితిలో ఈ ఏడు రాజ్యాలు ఏడు మతపరమైన సంఘాలకి సాదృశం అని నేను చూపించిన కాబట్టి ఇవి ఏ కామెంట్రీస్ అలా ఉండవు ఏ పుస్తకాలలో ఉండవు ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ అలా ఉండవు యూట్యూబ్స్లో మరీ అసలే ఉండవు కాబట్టి ఈ ఈ మెసేజెస్ ఈ రికార్డింగ్స్ మీకు ఇంకెక్కడ దొరకవు వీటిని ఎట్లా అర్థం అన్న ఆత్మీయ విధానాలు కూడా ఎవరికి దొరకవు ఎందుకంటే ఇవి వారికి అనుగ్రహించబడలేదు కేవలము ఒక చిన్న గుంపుకే ఇవి అనుగ్రహించబడ్డాయి ఎందుకంటే ఆయనని నిండు మనసుతో ప్రేమించే వాళ్ళు ఆయనని నిండు మనసుతో సేవించేవాళ్ళు ధనాపేక్ష లేకుండా అదేవిధంగా స్వార్థము లేకుండా వ్యక్తిగత గుర్తింపుల కొరకు ప్రయాసపడకుండా ప్రభు నామాన్ని ప్రకటించేవాలి ప్రభు నామాన్ని అనేకులకు పరిచయం చేసేవారు ఈ చిన్న గుంపు ప్రతి క్షణము పరలోకంలో ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చున్న వారు వీళ్ళందరూ కాబట్టి వారికి ఇవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు ఇవన్నీ ఒక బాధ్యతగా వీటిని తీసుకొని మనం అనేకులకు చూపించలాగే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 లేక నీ యొక్క వాక్యాన్ని బైబిల్ని ఎట్లా నువ్వు డిఫెండ్ చేసుకోవాలనో సహాయపడుతుందేమో కానీ నీ పరిచర్య ముందుకు పోవాలంటే నీకు పరశుదాత్మ అవసరం అందుకు ఉపవాసం ఉండి కనిపెట్టాల పరుశుదాత్మ అభిషేకం కొరకు పరశుదాత్మ అభిషేకము నిజంగా జరిగేది అడుగు ప్రతి వారికి ఇస్తాటడు రోమిని రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో కాబట్టి పరశుదాత్మని అడగకపోతే ఇవ్వడైనా అడగాల నాకు పరుశుదాత్మ అభిషేకం అవసరం అయినా యథార్థతతో అడగాల పట్టుదలతో అడగాల అది పొందుకుండేంతవరకు విడిచిపెట్టద్దు అది నిజంగా పైన దిగి వచ్చే ఆత్మ ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీ శరణం కొట్టుకుంటుంది భరించలేదు అన్నట్టు కాబట్టి ఆ అనుభవం లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పరిచర్య చేయలేవు నీకు తెలిసిపోతుంది కూడా నీ పరిచర్యలో ఫలం వస్తలేదని ఎందుకు అంటే పరశురాత్మ లేదు పరశురాత్మ ఉంటేనే ఫలం ఉంటుంది కాబట్టి పరశుధాత్మ అభిషేకం కొరకు ప్రయాసపడల్లా అతను వచ్చినప్పుడే ఈ లోకంని ఈ లోకానికి ఆయన బోధిస్తూ ఉంటాడు ఈ లోకపు విధానాలు ఈ పాపపు నియమాలు గురించి హెచ్చరిస్తూ ఉంటాడు ప్రతి దశలో నువ్వు ఏ రీతిగా పాప జీవితంలో ఉన్నావు అని చూపిస్తూ ఉంటాడు తర్వాత ఆయన నీకు శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు పరిశుధాత్మ శక్తి కూడా మీరు పొందుకుంటారన్నట్టు లేకపోతే శక్తి లేకుండా పరిచర్య అంటే ఉత్త వాక్యాలు చెప్పుకుంటాయి గంట గంటలు వాక్యాలు ఉంటాయి అన్నట్టు కార్యాలు ఉండవు అన్నట్టు శక్తి లేకపోతే కార్యాలు ఉండవు పైకి భక్తి శక్తి వారని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం కదా పైకి భక్తి గలవారే కానీ శక్తిని ఆశ్రయించని వారు నీలో శక్తి లేకపోతే కార్యాలు ఎట్లా జరుగుతాయి చెప్పండి దుష్ట శక్తులు మనుషులు ఎట్లా విడిచిపెట్టిపోతాయి నీ ప్రార్థనలకు ఇంకా జవాబులు ఎందుకు వస్తలేవు ఎందుకంటే శక్తి మనకి ప్రాముఖ్యమైంది కాబట్టి పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు అన్నాడు ఎందుకంటే పరిశుధాత్ముడు ఉన్నప్పుడే ఆ శక్తిని ఎట్లా వాడుకోవాలో నీకు మార్గం చూపిస్తాను అన్నట్టు ఏ రీతిగా దేవుని మహిమ కొరకు వాడాలని కాబట్టి అటువంటి కాలానికి మనం సిద్ధపడుతున్నాం ఈ వాక్యాలన్నీ రిలీజ్ అయిపోయినాక వాటిలోని సత్యాన్ని గ్రహించినాక వాటిని పాటించినప్పుడు విశేషమైన సేవా పరిచర్య జరుగుతుంది ఎవరు కనివిని ఎరగని విధానంగా నీ పరిచర్లో అనేకులు రక్షణ పొందడము దురాత్మలు మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అవిను నువ్వు చూస్తా ఉంటావు అద్భుతాలు ఇన్స్టెంట్ హీలింగ్స్ క్రియేటివ్ హీలింగ్స్ అంటాం అంటే వంకరుణ చేతులు స్ట్రైట్గా అవడం అటువంటి కాలానికి మనం చిధపడుతున్నాం కాబట్టి ఆ దశకు నువ్వు ఎదగాలంటే ప్రార్థనలో ఉండాలని ఊహించుకో పరలోకపు దర్శనాలు నీకు పరలోకంలో నువ్వు ప్రయాణించాలా అనేకులతో మీరు మాట్లాడాలా దేవుని ముఖముఖిగా చూడాలా ఆయన దర్శనం చూడాలా అది సమస్తం సాధ్యం ఎందుకంటే యుగ సమాప్తిలో అవకాశాన్ని ఇస్తాడు దేవుడు మనందరికీ కాబట్టి ఈ శర్రంలో ఉన్నప్పుడే మతం ఏమంటుందంటే శర్రం విడిచిపెట్టినాక మనం చూస్తామంటుంది కానే కాదు ప్రతిరోజు నువ్వు చూడగలవు ప్రతిరోజు నువ్వు ఆయన చూడగలవు లేవి అకాండంలో మనం చూస్తూ ఉంటాం పదవారాధ్యంలో దేవుడు మోసతో మాట్లాడుతుంటాడు అహరోను గురించి హెచ్చరిస్తాడు ఆహరోను డైరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి వీళ్ళదు తన కొడుకులు జరిపినట్లు తెలుసు కదా కాబట్టి ఆహరోని డైరెక్ట్ గా రానియద్దు అంటున్నాడు అంటే ఆహరోని మీద ఎందుకు దేనికి కోపం అంటే నాకు తెలుసు ఆయన ఒక్కసారి నీ మీద ఒక రకమైన ఒక విభేదం వచ్చిందంటే నీ మీద ఆయనకి అసహ్య అసహ్యం వచ్చినదంటే నువ్వు ఎంత పశ్చాత్తపడినా కానీ అది అట్లా స్ట్రాంగ్ గా ఉంటుంది కొంతకాలం అహరోను ఆ యొక్క మోసే పైకి వెళ్ళిపోయినాక పం పర్వతం మీదికి నలభై దివరాత్రి అక్కడ ఉండడం అయినా ఆయన ఎక్కడ పోయినా ఇంకా ఆయన అవసరం రావడం అందరూ ఉజృంభించి అహరోని బలవంతం చేస్తే అతను వారికి బంగారు దృఢం చేసిండు కాబట్టి అక్కడ విశాల్ పల్లందరినీ ఫస్ట్ పాపంలో నడిపించిన వాడైనా ఆరో కాబట్టి ఒక్కసారి అటువంటి పాప పాపపు నియమాల నుంచి బయటకు వచ్చినాక బహు కష్టం అన్నట్టు ప్రభు యొక్క కనికరం పొందుకోవాలంటే తిరిగి మళ్ళా అటువంటి ఆత్మీయ స్థితికి ఎదగాలంటే ఎన్నో సమాచారాలు ప్రవేశపడాల్సి వస్తుంది అందుకే హెచ్చరిస్తుంటాను అందరినీ బహు జాగ్రత్తగా ఉండాలా ఎక్కువ ప్రార్థనలో ఉండాలా ఎందుకంటే నువ్వు ఎంత ప్రార్థనంగా ఉంటే అంతగా నువ్వు సైతానికి దొరకవు అన్నట్టు నువ్వు ప్రార్థన జీవితంలో ఉంటే వాడు పరిగెత్తిపోతా ఉంటాడు నీ నీ ప్రార్థన జీవితము సమృద్ధిగా ఎదిగినప్పుడు నువ్వు సైతానికి కూడా కనిపించవు ఒక కూడా నిన్ను వెతకని వెతుకుతుంటే నువ్వు కనిపించవు అన్నట్టు నేను మీకు చూపించిన ప్రాణంగా ప్రాణార్ధ్యాంలో వాడికి దొరకనీయాడు దేవుడు ఎందుకంటే నువ్వు నాజీరు చేయబడ్డవాడు నువ్వు సమర్పించబడ్డవాడు దేవునికి కాబట్టి సైతానికి దొరకవు అన్నట్టు నువ్వు అందుకే విమోచన దినం వరకు నేను ఎందుకు ముద్రించుకున్నాడు ఎపిసోడ్ రాష్ట్రపతిలో చూస్తాం కదా పరిశుద్ధ ఆత్మ చేత ఎందుకు ముద్రించుకున్నాడు నువ్వు దొరకవు అన్నట్టు ఎవరికి నీ మీద ఉన్న ముద్రని ఎవరు తీయలేరు అన్నట్టు నువ్వే తీసుకోవాలా కాబట్టి ఆ ముద్రని నేను తీయాను అది అట్లనే పెట్టుకుంటాను నా జీవితాంతం ఏమైనా పోగొట్టుకుంటాను ఆ ముద్రని నేను పోగొట్టుకోను కాబట్టి ఆ ముద్ర ముగింపు దశకు మనం వచ్చినామని నేను అనేక పర్యాలు హెచ్చరించిన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 స్లోగా స్ప్రెడ్ అవుతున్నాయి అవి చివరికి ప్రపంచం అంతటా బహాటంగా కనిపించే కాలంకి మనం సిద్ధమవుతున్నాం అని మహాటిగా ఒక టెన్ ఇయర్స్ ఇంకో ట్వంటీ ఇయర్స్ నాకు తెలియదు కానీ బహు త్వరలోనే ఉన్నాయి గొప్ప జనం అందరూ మరణించడం కావడం అన్న విషయం ప్రభు మనకు చూపించేండు వాళ్ళు మరణించక ముందు సత్యాలు చూపించాలి అది నీ పని నీ సేవ కాబట్టి ఎక్కడ ఎవరు చచ్చిపోతున్నా వాళ్ళకి ఇవన్నీ మనం చూపించాలన్నట్టు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 ప్రతి రాజ్యము వెనకల వాడున్నడని అనేక పర్యాలు మనం చూసినాం ప్రతి దేశానికి ఒక దురాత్మని వాడు రాజులాగా నియమించి ఆ దురాత్మ ప్రేరేపణ వలన మినిస్టర్లని ప్రైమ్ మినిస్టర్లని ప్రెసిడెంట్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది వాడు అట్లా వాడు వాణి కోరికలను అన్నిటి తీర్చుకుంటున్నాడు ఆ ఆ ప్రధానులను అంటే ఆ దురాత్మలను ప్రధాన దురాత్మలవి వాటిని కూలగొట్టే శక్తి దేవుడు నీకు ఇచ్చిండు కానీ నువ్వు ఎప్పుడు దాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి దాన్ని వాడుకోలేదు నువ్వు నేను అందుకే ప్రిన్స్ ఆఫ్ ఇండస్ అంట మీకు ఎవ్వరికి తెలియదు పదం ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే తెలుసు ప్రిన్స్ ఆఫ్ గ్రీషియా అంటే నీకు తెలుసు ఎందుకంటే దాని కింద చూసినాం కాబట్టి కాబట్టి ప్రిన్స్ ఆఫ్ పర్ష్యా అంటే పారసిక దేశపు దురాత్మది అది ప్రధాన ప్రధాని అన్నట్టు ఆత్మలలో అట్లనే ప్రిన్స్ ఆఫ్ గ్రీషియా వస్తాడు తర్వాత అంటాడు గ్రీక్ దేశస్తులు వచ్చి ఇసల్పాలని బానిసలాగా చేసినట్టు నేను చూపించిన పోయిన అదే రీతిగా రోము ప్రిన్స్ ఆఫ్ రోమ్ అంటాం అట్లనే ప్రిన్స్ ఆఫ్ ఇండస్ అంటే ఈ దేశానికి ఉన్న దురాత్మది దాన్ని పడగొట్ట నేను ప్రతిరోజు ప్రార్థనలో కూర్చుంట పొద్దున్నే కాబట్టి మనం అందరము ఆ అటువంటి తాత్పర్యంతో కలిసి ప్రార్థిస్తే తప్పక వాణ్ణి నువ్వు గద్దె దించగలవు ఈ దేశమే ఎప్పుడైతే వాడి గద్దె ది దిగిపోతుందో మీరు అప్పుడు చూస్తారు మన పరిచర్య విశేషంగా ఉంటుంది అన్నట్టు ఈ దేశము ప్రభు దేశంగా తయారవుతుంది అది కోరిక కోరిక అనేసి దానికొరకు ఎట్లా ప్రయాసపడతాం చాలా మంది యూట్యూబ్లో ప్రయాసపడుతుంటారు పిక్చర్లు వ్యతిరేకంగా మాట్లాడుకుంటా అది తిరుగుబడుతున్నాం యాక్చువల్లీ ప్రేమ సిద్ధాంతం కదా నువ్వు తిరుగుబాటుతనం ఎట్లా చేస్తావు సువార్థ పరిచర్య ప్రేమ సిద్ధాంతం అది సమాధానకరమైన సువార్థ కదా నువ్వు తిరుగుబాటుతనం చేస్తూ వ్యతిరేకిస్తూ ఇతల్లిని ద్వేషిస్తూ దూషిస్తూ నీ ఇంటెలిజెన్స్ అంతా చూపిస్తున్నావు అంతా వృధా అయిపోతున్నావు గంభీరంగా వాడు పట్టుకొని కూర్చున్నాడు విడిచేసేవాడు కాబట్టి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 లాగేసుకోండి ఎందుకంటే వాడు ఉడంబడిక వాళ్ళందరూ ఒడింబడిక పడి కాబట్టి అది మీ రక్త కణాలలో ఉండిపోతుంది కాబట్టి ఆ ఉడంబడిక దాని నువ్వు రక్త కణాల లెవెళ్లకు పోయి దాన్ని నితీకరించాలా దాన్ని ఛేదించాలా ఆత్మల్ని కట్టుకొని పట్టుకొని పోయి యుద్ధం చేసి వాణి ఓడగొట్టి నీ కుటుంబాన్ని విడుదల చేసుకోవాలను అది చేసుకున్నంత వరకు నీ కుటుంబంలో నీకు సమాధానం ఎప్పటిక ఉండదు మీ సమాధానం ఉండవు అది విధానం కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సినది ఈ యొక్క ఆత్మీయ సత్యం ప్రతి దేశానికి ఒక దురాత్మ ప్రధాని లాగా ఉంటాడు ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి ఏమంటాము ప్రతి వీధికి ఉంటాడు వాడు అట్లనే ప్రతి కుటుంబానికి ఉంటాడు వాళ్ళది హైరానికి లెవెల్స్ అన్నట్టు అట్లా అన్నిటిని దించేసుకోవాలంటే నువ్వు ఎంతగా ప్రార్థనలో ఉంటే వాటిని యుద్ధం చేయగలవు ఇది ఆత్మీయ పోరాటం తెలుసు మహాసంగ్రామం అని తెలుసు కానీ ఎప్పుడైతే ఈ లోకాతీతంగా జీవిస్తామో యుద్ధం గురించి నువ్వు మర్చిపోతూ ఏదో ఆచారబద్ధంగా ప్రార్థన తీసుకొని పోతుంటో కష్టాలు వస్తే నీకు వాటి నుంచి ఎట్లా విడుదల వంద కూడా రోగాలు వస్తే ఎట్లా స్వచ్ఛత పొంద కూడా తెలియదు మళ్ళీ ఎవడొచ్చి ప్రార్థన చేస్తే కానీ స్వస్థత రాదు కాబట్టి ప్రార్థన జీవితాలను ఎంతగా దూరం అయిపోతే నీ సమస్యలు అంత దగ్గర అయిపోతూ అందుకు ఆసక్తితో ఆశతో ప్రార్థనలుగా మనం కూర్చోవాలా ఎంతసేపునే కూర్చోవాలా ఎందుకంటే ఒకసారి ప్రార్థనలు బయటకు వచ్చినాక నువ్వు ఏం చేస్తావు తెలుసా ముస్లమం వచ్చేట్లకు దూరిపోతావు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ గాలికి కొట్టుకొని పోయే చెతలాగా తయారైపోతూ ఉంటావు కాబట్టి వాటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే మటుకు నీకు కేవలం ప్రార్థన అవసరం దేవుని వాక్యం అవసరం ఎంతసేఫైనా మీరు భాషల్లో దేవుని ప్రార్థించచ్చు ఎందుకంటే మీ మనసు నూతనంగా మారుతుందని వాక్యం ఉంది నేను ఎప్పుడు నన్ను చూపిస్తాను ఎక్కువగా భాషల్లో ప్రార్థించే వాళ్ళ మనసు ఎట్లుంటుందో నేను చూపిస్తా ఈరోజు ఒక రోజు వాక్యం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 అక్కడ బానిసల్లాకి లేర వాళ్ళు మోర్ధకై ఎస్తేరు వీళ్ళ గురించి మనం ధ్యానించినప్పుడు అక్కడ చూస్తాం అసురు రాజుల కాలంలో అదే రీతిగా ఆ అశురు రాజుల అంటే పారసిక రాజుల ప్రభావము ఇండియా మీద కూడా ఉందని వాక్యం మొదటి అధ్యాయంలో కూర్షు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అన్ని దేశాలకి రాజు అయినా అంటే రాణి ఎస్తేర్ ఎస్తేర్ రాణి మన దేశంకి రాణి అని ఎవరు చెప్పలేకపోయింది అది కేవలం మన గ్రూప్లోనే రిలీజ్ అయింది అదే రీతిగా ఆ రాజుల కాలంలో పారసిక రాజుల కాలంలో ఇస్రాల్ వాళ్ళ అందరినీ తలపెట్టినట్లు మనకు తెలుసు కానీ దాని ఏం జరిగిందో మీకు అందరికి తెలుసు ఇవన్నీ ప్రకృతి సహజంగా నెరవేరుతున్నాయి ఏ రోజుకు కూడా కానీ మనకి ఇవన్నీ ఆత్మీయ స్థితిలో గమనించాల్సి వస్తుంది మనం ఎందుకంటే మనకు అనుగ్రహించిన పడ్డ కాబట్టి దాని వచ్చిన వాళ్ళే గ్రీసు దేశస్తులు పారసిక రాజు దర్యావేష కాలంలో మనం చూస్తాం దర్యావేషిని అలెగ్జాండర్ ఓడగొడతాడు చరిత్రలో సరే అది అంత మనకు అవసరం లేదు కానీ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 ఒక చిన్న గుంపును దేవుడు ఎప్పుడు కాపాడుకున్నట్టాడు ఏలియన్ గురిసిన ఉపమానం అంటాం అది ఏలియన్ గురిసిన ఉపమానం ఏంటంటే దేవుడు ఒక ఏడు వేల మందిని జమ చేసి పెట్టుకున్నారు నేను ఒక్కడినే రోషం కలిగి నీ పక్షం కలిగిన అంటే నువ్వే కాదు ఏడు మంది నేను జమ చేసుకున్నాను అంటాడు ఏడు మంది భద్రపరచుకున్నా అంటాడు దేవుడు కాబట్టి ప్రతి దశలో ఈ రాజ్యుల కాలంలో ఇసల్ ఫలు పానీసల్లాగా ఉంటే అందులో నుంచి ఒక చిన్న గుంపును దేవుడు ఎప్పుడు ఏర్పరచుకుంటున్నాడు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 శిష్యులని పిలవక ముందు రాత్రి అంతా ప్రార్థనలు కూర్చున్నాడు నెక్స్ట్ డే పోయి పిలిచాడు తర్వాత ఎవరన్నా స్వస్థపరిచిండి అంటే అక్కడి నుంచి మాయమైపోయి ప్రార్థనలు కూర్చుండేటవాడు మీరు ఎప్పుడన్నా గమనించండి నేను చూపించినట్టున్న పొన్న వాక్యాలు రీసెంట్లీ ఆయన మాయమైపోతాడు మాయమైపోయి ప్రార్థనలో కూర్చుంటాడు ఎందుకంటే తెలుసు ఇది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితం పర్శుధాత్మ నడిపి నీకు అవసరం ఉండాలా లేకపోతే నువ్వు ఆయన సేవ పరిచయలో నీకు జస్ట్ వాక్యాలు చెప్పుకుంటా పోతే అంతే ఎంతమంది పెట్టరా నీకు తెలియదు కొత్త వాక్యం చెప్పుకుంటా పోతే ఏం లాభం కార్యాలు జరగాల కదా కాబట్టి ప్రతి రాజ్య కాలంలో ఇసారి ప్రజలు పానీసల్లాగా పట్టబడినారు అయితే ఆ గుంపుల నుంచి ఒక చిన్న గుంపుని దేవుడు బయటికి తీసుకొస్తేనే ఉన్నాడు పాత నిబంధన కాలం మొదలుకొని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 ఆ చిన్న గుంపు ఈరోజు ప్రపంచం అంతటా పెద్ద గుంపుగా తయారైంది కానీ ఎట్లా తయారైంది అది అది ఒక మృగంలాగా తయారైంది కాబట్టి ఈరోజు అదొక మృగంలాగా తయారైంది విషయం దేవుడు మనకు చూపించండి ఎన్నిసార్లు అది ఎట్లా ఉంది అది వ్యభిచారంలో ఉంది విగ్రహారదంతో ఉంది అన్న విషయాన్ని దేవుడు మనకు చూపించండి అయితే ప్రతి దశలో ఇసల్పాలు ఎట్లయితే చిక్కబడినరో ఈ పది రాజ్యాలలో ఇప్పుడు పాతవి గధించే సంస్థ కృతమైనవి కాబట్టి కృత నిబంధన కాలంలో ఈ ఏడు తలలు ఏడు సంఘాలు ఈ ఏడు సంఘాలలో అది చిక్కబడింది ఎవరు చిక్కబడి అంటే రోల్ రివర్స్డ్ అయిన ఈ అంటే దేవుని ఇస్రాయల్ క్రైస్తవులు దేవుని ఇస్రాయల్ క్రైస్తవులు ప్రతి రాజ్యంలో అంటే ప్రతి సంఘంలో చిక్కబడినరు ఎందుకంటే ప్రతి సంఘము బలవంతుని చేతిలో పట్టబడిందని ఏసులో చెప్పిండు బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని కాలం మొదలుకొని ఈ రోజు వరకు అది బలవంతుని చేతిలో పట్టబడింది చూడండి ఎవరన్నా మత్య సువార్త పదకొండవ ధ్యేయము పన్నెండవ వచ్చిన వరకు చదవచ్చు అవకాశం ఉంటాయి మత్సవార్త పదకొండవ ధ్యేయము పన్నెండవ వచ్చినం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 బాప్తిజం ఇచ్చి యోహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోకు రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది మనకు తెలుసు రెండు గుంపులు సర్పములు తేళ్ళని వాటి చేతిలో ఇవి పట్టబడింది ఏది చర్చ్ పర్లో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కి చాలా తేడా ఉంటుంది ఈ విషయాలు ఎప్పుడైనా నేను చూపిస్త ఈరోజు చూపియాను ఎవరైనా అవకాశం ఉంటే కూడా వెతుక్కోవచ్చు కింగ్డమ్ ఆఫ్ గాడ్ వేరే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే రెండొకటే కాదు కాబట్టి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే మతపరమైన జీవితం బలవంతుంచి ఎట్లా పట్టబడింది అయితే బలవంతులు దాన్ని మరీ ఒత్తిడి చేసి లాక్కుంటున్నారంట అంటే చిక్కబట్టి చిక్కబెట్టుకుంటున్నారు గొప్ప అయితే లక్ష మంది సేవ ఏంటంటే శత్రువు గవిని స్వాధీనపరుచుకోవాలా అంటే ఈ బలవంతుల చేతిలో నుంచి ఈ గొప్ప జనాన్ని లాక్కొని రావాల మన సేవాది కాబట్టి ఇది ప్రకృతి సహజంగా ఒక చర్చ నుంచి ఇంకో చర్చకు లాక్కో రావడం కాదు ఇది ఆత్మీయ స్థితిలో మనుషులు బయటికి తీసుకొని రావడం కాబట్టి మనం కూడా దాన్ని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 పోయిన వారు నేను చూపించిన కూడా ఇది ఏహెచ్కల్ గ్రంథంలో వాళ్ళు ఐగుప్తు నుంచి ఆశూరికి ఆశూర్ నుంచి కల్దీలకు వస్తున్నారు మూడు సీరియల్గా ఉండే దేశాలవి ఎంతమంది జ్ఞాపకం ఉందో మనం చదువుతప్పుడు కానీ మూడు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినట్టు మనం చూసినాం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఉందన్న ఏహెచ్కల్ పదహారు ఇరవై ఎనిమిది కదా a oh. ఇర్మియా గ్రంథం చూడారు ఒకసారి ఇర్మియా గ్రంథము పదహారు నలభై అధ్యాయం ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయం మనం ఐగుప్తుకి సంబంధించిన బోధ చేస్తున్నాము ఐగుప్తు అనేది మతపరమైన జీవితం అక్కడ కూడా మూడు గుంపులు ఉంటాయి ఎవరికి ఎవరు గ్రహించగలరు సర్పంలు తేళ్లు ఎవరు గ్రహించగలరు ఐగుప్తులు పదహా అధ్యాయము పంతొమ్మిదో వర్షం నుంచి స్టార్ట్ చేయాలి కనీసం నలభై ఆరు పంతొమ్మిది సోదరు అవిగుప్తు నివాసులార నోపు పాడైపోవును అది నిర్జన నిర్జనమై కాల్చబడని ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకునుడి ఇంగ్లీష్ లో తెలుగులో ఇంగ్లీష్ కి తెలుగుకి ఎంత తేడా ఉందంటే ఇంగ్లీష్ నే జవత మీరు వినండి ఓ దౌ డాటర్ డ్వెల్లింగ్ ఇన్ ఈజిప్ట్ అంటే ఐగుప్తులో నివసిస్తున్న కుమార్తె కుమారి అనుంది అక్కడ లేనే లేదు చూడు తెలుగులో ఐగుప్తులో నివసిస్తున్న కుమారి అనుంది ఇక్కడ ఓ దౌ డాటర్ డ్వెల్లింగ్ ఇన్ ఈజిప్ట్ ఫర్నిష్ థైసెల్ఫ్ టు గో ఇంట కేప్టివిటీ అంటే తెలుగులో ఏం చేదర్ ఐగుప్తు నివాసులారా నోపు పాడైపోవనుంది అంటే ఐగుప్తుల నివాసులారని ఉందన్నా తర్వాత ఐగుప్తు నివాసులార నోపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకునుడి అట్లుంది కదా English name is Furnish Thyself to go into captivity That means Your life is You will die in English You will die in English You will die in English You will die in English You will die in your life That's the difference in the Telugu Bible Because Aigupthal is కుమార్తె చెరలోనికి పోవడానికి సిధ పడి ఉండము సిధ పరుచుకోమంటున్నాడు కాబట్టి ఐగుప్తుల నివసించే కుమార్తె అంటే ఇస్రాయల్ కదా ఇప్పుడు నువ్వు ఇస్రాయల్ నువ్వు ఐగుప్తుల ఉన్నావు ఐగుప్తుల ఉండి చెరకోనికి పోబోతున్నావు అంటే ఎక్కడ పోవాలా అషూర్కి పోవాలా ఐగుప్తు తరత వచ్చేది కాబట్టి కాబట్టి అషూర్ తర్వాత నువ్వు ఎక్కడ పోవాలా అష్యూర్ నుంచి మలను నువ్వు బబ్లోనికి పోవాలా బబ్లో నుంచి ఎక్కడ పోవాలా అసి పర పారసిక దేశానికి పోవాలా పారసిక దేశం తర్వాత ఎక్కడ పోవాలా గ్రీస్ బల బలత్కారం కిందికి రావాలా దాని తర్వాత రోమ బలాత్కారం కిందికి రావాల నువ్వు విధానం ఆత్మీయ విధానం ప్రకృతి సహజంగానేమో ఇది జరిగింది ఈశాల్పల్లికి ఆత్మీయ స్థితిలో ఒకటి ఇంట్రెస్టింగ్ మీరు ఈరోజు గమనిస్తారు అది మరింతకుముందు ఎప్పుడు దానికి చూడలేదు మనము ప్రకృతి సహజంగానేమో వాళ్ళు ఇసల్ పల్లు ప్రతి దేశంలో బానిస లాగా ఉన్నారు వారి దేశంలో చివరికి బానిసల్లాగా ఉన్నారు అయితే ఇసల్పల్లకి ఇంకా అవకాశం లేదనేసి మనకు తెలుసు నేను ఇంకా తిరిగి మీ దగ్గరికి రానన్నాడు ఆమోసు గ్రంథంలో దేవుడు వాళ్ళకి లేని అవకాశం ప్రకృతి సహజంగా ఉండే ఇసల్ పల్లకి ఇంకా వేరే అవకాశమే లేదు మీరు నా ప్రియకుమారుని స్వరం వినాలంతే ఈయన మాటలు గైకోనన్నాడు అంతే దేవుడు తండ్రి కాబట్టి మీరు రక్షణకు రావాలంటే నా కుమారుని మాటలు వినండి లేకపోతే మీరు నేను పర్మనెంట్గా విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని అన్నాడు ఆల్మోస్ట్ నేను ఇంకా ఎన్నటికీ మీ దగ్గరికి రాను అన్నాడు కాబట్టి దేవుడు తన మైండ్ తన మైండ్ మార్చుకోడు మీరే నా దగ్గరికి రావాలా నేను మటుకు మీ దగ్గరికి రాను మీరు నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలా నా ప్రియ స్వరం మీరు వినాలా ఆయన మాటలు గై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 ఎందుకంటే నిబంధన ఎక్కడైతే తృణీకరిస్తారో ఉల్లంఘిస్తారో మరణం ఉంటుంది అన్నట్టు అక్కడ కాబట్టి ఆ నిబంధన మరణానికి దారితీసింది వాళ్ళని మోషే ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని వాళ్ళ పట్ల మోసే కొంచెం సెప్పు పక్కకు జరుగు వీళ్ళందరినీ నేను క్లీన్ చేసేస్తా నీ ద్వారా నేను ఇష్టాల పల సంతతిని పెంపొందిస్తా అంటే వద్దు మోషే మోషే అట్లాంటి అటువంటి తలం అటువంటిది వద్దన్నాడు బహుశా ఈరోజు పన్ను మనుషులు ఆ స్థానంలో ఉంటే అట్లని అంటారేమో థ్యాంక్ విజ్ఞాపన స్థితి కాదు కదా అది వారి పక్షంగా దీపం చేసిన అట్లా దేవునికి ఆలోచనలు చెప్పే వాళ్ళు ఎవరన్నారు ఈరోజు చెప్పండి ప్రభ్వా అట్లా వద్దు నుంచి బయట తీసుకొచ్చి మీరు ఇక్కడ చంపించారు నీ పేరు చెడిపోతుంది ప్రభు అట్లా కావడానికి వీళ్ళేది ప్రభు అని దేవునికి సలహా ఇప్పుడు దేవుడు మార్గం చూపించండి వీళ్ళ జీవితాంతము నేను చెప్పిన నియమాల్ నియమాలు పాటిస్తూనే ఉండాలా శుద్ధీకరణాచ ముఖ్యంగా లేవియాకాండం బైబుల్ అంతట్లో బైబుల్ అంతట్లో బహు కష్టతరమైన పుస్తకము లేవియాకాండం బహు కష్టతరమైంది ఎందుకు అంటే లేవి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలా ఎట్లా పరిశుద్ధంగా జీవించాలా అన్న విధనాలు నేర్పిండి అక్కడ వాళ్ళకి ప్రకృతి సహజంగా ప్రతి విషయంలో నీకు పుండై చీమ్ గారితే నువ్వు అపవిత్రుడవు రక్తస్రావం అయితే అపవిత్రుడవు ప్రతి దశలో నువ్వు అపవిత్రుడవే కాబట్టి నువ్వేం చేయాలా బలి అర్పించాలో శుద్ధీకరణ చేసుకోవాలా బట్టలు ఉతుక్కోవాలా వస్త్రాలు ఉతుక్కోవాలా నువ్వు కూర్చున్న స్థలం ఉతుక్కోవాలా నీ కుర్చీ ఉతుక్కోవాలా అన్ని అన్ని నియమాలు అన్నట్టు అదొక పెద్ద భారం అన్నట్టు అవన్నీ చీము గారుతున్న వాడిని నువ్వు ముట్టుకుంటే నువ్వు కూడా అపోయితుండవే నువ్వు కూడా చేసుకొని సైతం వరకు బయట ఉండాల అట్లా ఎన్నో భారాలు పెట్టిండి దేవుడు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వినరు మీరు ఉల్లంఘించిన వారు నా అజ్ఞలని నా నిబంధనని అయితే నేను ఎందుకు ఇవన్నీ ఇంత ఒత్తి చెప్తున్నానంటే ఇది రోల్ రివర్స్ అయినప్పుడు క్రైస్తవుల మీదికి వచ్చేస్తుంది ఆ విధానాలు నువ్వు పరిశుద్ధంగా జీవించాలా లేకపోతే నిదికి వచ్చే ఉపద్రముని దేవుడు కూడా ఆపడు ఏషావును ఎందువేశించిండో మీకు తెలుసు కదా ఏషా నిర్దేశించండు ఎవరు చెప్తారు చెప్పండి ఆయన తన చేష్టతపు హక్కుని తృణీకరించండు అంటే ప్రథమ ఫలంలాగా దేవుడు ఏర్పరచుకుంటే దాన్ని తృణీకరించి మన తెలుసు కరింత రాష్ట్ర మన ప్రభుే ప్రథమ ఫలము ఆయన పక్షంగా ఉన్న మనమే ప్రథమ ఫలము ఈ ప్రథమ ఫలము ముగింపు దశకు వచ్చేసిన కాబట్టి నీ ప్రథమ ఫలాన్ని నువ్వు తృణీకరించుకుంటున్నావు ఈరోజు అందుకు ఆయన నిన్ను ద్వేషిస్తున్నాడు ఏషాను ఎందుకు ద్వేషించిండి అంటే ప్రథమ ఫలంగా ఉండడానికి ఇష్టపడలేదు ఆయన క్రైస్తలు ఎందుకు దేశంలో ద్వేషింపబడుతున్నారంటే ప్రథం ఫలంలాగా ఉ నేను కాదు ప్రథం ఫలం అంటుంటే ఈరోజు క్రైస్తవులు మేము కాదు అంటున్నారు ఇష్టాలు ప్రకృతి సజ్జంగా దేశంలో వాళ్ళేమో దేవునికి విరుద్ధంగా ప్రవక్తలకు విరుద్ధంగా అపోసులకు విరుద్ధంగా మన ప్రభునే సిల్వేసిన వాళ్ళు ఈరోజు కూడా క్రైస్తలంటే ఇష్టం లేనివారు పాలస్తీనా దేశంలో బాంబులు వేస్తున్నారు ఎంతమంది క్రైస్తలు చచ్చిపోతారు దుబ్బం తెలుసా ఏ న్యూస్లో లేదు ప్రపంచంలో మొత్తం క్రిస్టియన్స్ ఉంటారు పాలస్తీనా దేశంలో రేస్లో పుట్టింది ఆ ప్రాంతం కదా నేను అనేక పర్యాలు చూపించిన గతంలో ఈ అరబ్బులు యూదులు కొట్లాడుకొని చివరికి పడేది క్రైస్తల మీద అని అనేక పర్యాలు నేను చూపించినది గతంలో రికార్డింగ్స్ కాబట్టి ఇసాపదులు ఏ రీతికైతే ప్రతి దేశం కాలం ప్రతి ఏడు రాజ్యాలలో ఈ ఏడు దేశాలలో ఉన్నారో క్రైస్తవులు కూడా ఈ ఏడు దేశాలలో ఉంటారు అని ఆత్మీయ స్థితిలో మనం గ్రహిస్తున్నాం ఎందుకంటే ఈ సర్పంలు తేళ్ళు ఒక దేశంలో ఉండే సర్పములు తేళ్ళు ఇంకో దేశం మీద పడి గొప్ప జనాన్ని తినివేస్తాయి అలాని చంపేస్తాయి విషయం మనం చూపించినాం ఇది ఎట్లుంటుందంటే పూర్వకాలపులో ఒకటి సిద్ధాంతం ఉండేది ఈ మొన్న ఎందుకు నేను యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసిన కొన్ని జీవులు వాటికి పిచ్చి పడితే వాటి సొంత శరాలనే అవి తినేసుకుంటాయంట బహు భయంకరంగా అందుకనే జీవులు బంద్ చేసిన దాన్ని అయితే సాధారణంగా కొన్ని పాములు కూడా వాటి తోకలను అవి తినేసుకుంటా ఉంటాయి అయితే ఐగుప్తులో ఉన్న సర్పంబితేళ్ళు అశూరు మీదకి వచ్చి సారీ ఉల్ట ఉల్ట మనం చూస్తున్నాం ఐగుప్తులో ఉన్న స్త్రీ లేక కుమారి ఎంత చూసినాం మనం గొప్పజనము ఐగుప్తులో ఉన్న కుమారి మీదికి అశు దండెత్తి వచ్చి ఆ గొప్పజనాన్ని తినేస్తున్నారు దాని తర్వాత అషూరులో ఉండే గొప్ప జనాన్ని బొబులోను తేళ్లు సర్పంలోంచి తినేస్తున్నాయి తర్వాత బబులోన్లో ఉండే గొప్ప జనాన్ని పారసిక రాజుల సర్పంలో తేళ్ళొచ్చి తినేస్తున్నాయి అదే రీతిగా పారసికుల పర్షియాలో ఉండే ఆ యొక్క గొప్ప జనాన్ని గ్రీసు దేశపు సర్పములు తేళ్ళొచ్చి తినేస్తున్నాయి చివరికి గ్రీస్ దేశంలో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 ఐగుప్తు తేళ్లు ఐగుప్తు యొక్క గొప్ప జనాన్ని అశ్వర్యులు ఎట్లా తినేసిండ్రో అట్లనే ఇక్కడ రావడానికి ఏమవుతుందంటే చర్చి లోపలే సమస్తం నెరవేరుతుందని మనం చూసినాం అన్నిసార్లు చర్చి లోపలే సర్పంలో తేళ్లు ఉన్నాయి చర్చి లోపలే గొప్ప జనం ఉంది కానీ నాలుగో గుంపే బయట ఉంది అన్న విషయాన్ని నేను మీకు అనేక పర్యాలు చూపించిన వాక్యాలలో ఈ నాలుగో గుంపుకి ఈ మూడు బహుతేట కనిపిస్తే కానీ ఆ మూడిటికి ఎవరు మనం కనిపించం ఆ మూడిటికి ఎవరికి ఎవరు కనిపించారు ఎందుకంటే వాటికి గుడ్డితనం కల్పించింది యుగ దేవత అయితే మనము ఒకసారి చక్రగ్రంథం చూస్తే చివరికి పర్లోక రాజ్యము మళ్ళా తిరిగి ఐగుప్తులోనికి పోబోతుంది దేవుడు అక్కడి నుండి వారిని శాశ్వతంగా బయటికి తీసుకొస్తుంది ఈ స్థాల్పల్ని మొట్టమొదటిసారి ఎట్లయితే ఐగుప్తుల నుంచి మోసే అధికారంలో మోసే లీడర్షిప్ కింద తీసుకొచ్చిండో ఏసు ప్రభులు వారు చివరికి జనాన్ని తిరిగి ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొస్తాననేసి జక్ర గ్రంథాలు మనం తీసిన గతంలో ఒకసారి చూడండి ఎవరన్నా గ్రంథం పదవ అధ్యాయము పన్ వచనం పది పన్నెండు వచనాలు గ్రంథము పదవ అధ్యాయము పదవ వచనం ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అర్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబా లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను చూడండి ఇక్కడ ఏమంటుండంటే దేవుడు ఐగుప్త తిరిగి తీసుకు తిరిగి తీసుకొస్తా అషూర్ నుంచి మళ్ళీ తిరిగి తీసుకొస్తా అంటున్నాడు మనకు తెలుసు ఐగుప్తే అషూరు అషూరే బబులోను ఎందుకంటే ఇవన్నీ ఒకటే అని కూడా తెలుసు మనకి ఇవన్నీ ఒకటే మురుగము శరీరంలో అతకబడ్డైనాయి గతంలో కాబట్టి ఈరోజు కూడా ఒకటే మృగము ఒకటే శరీరంలో నుంచి పది తలలు అంటే ఈ పది తలలు ఒకటే శరీరానికి సంబంధించినవి అని చెప్తుంది వాక్యం కాబట్టి ఐగుప్తన్న అశుర్ ఒకటే అశురన్నా బబులనన్న ఒకటే బబులనన్న పార్సిక ఒకటే పార్సిక గ్రీస్ అన్న ఒకటే గ్రీసు రోమ్ అన్న ఒకటే ఎందుకంటే గ్రీస్లోకి వెళ్ళి రోమ్ వచ్చి మనం చూపించాను నేను మీరు ఇవన్నీ కలిసిపోయే రాజంగా తయారైందని నేను చూపించాను ఎందుకంటే అందులోంచి బయటకు తీసుకొచ్చింది దేవుడు ఐగుప్త నుంచి తీసుకొచ్చిన విషయాలు పదిని అశ్వర్లోకి వెళ్ళి బయట తీసుకొచ్చింది కొంతమందిని కోరేషు కాలంలో కొంతమంది బయట తీసుకురవాలే నెహమియా ఎజరా వీళ్ళందరూ బయటకు వచ్చిండ్రు అట్లా ప్రతి దశలో కొంతమంది దేవుడు బయటికి తీసుకొస్తానన్నాడు అట్లనే చివరికి ఇది లాస్ట్ టైం అన్నట్టు దేవుడు జగ్రంథంలో మాట్లాడుతున్నాడు నేను వీళ్ళందరినీ తిరిగి మళ్ళా బయటికి తీసుకొని అంటున్నాడు కానీ ప్రకృతి ఇష్టల్ పలు గురించి మాట్లాడుతుంటాడు అంటే ఒకసారి ఏహెచ్కల్ గ్రంథము పదహారధ్యాం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 నీవు మిక్కిలి సౌందర్యవతివై రాని అగినంతగా అభివృద్ధి నొందితు నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యమును పరిపూర్ణము చేసినాం బ్రదర్ ఆల్రెడీ పోయినవరం చూసినాము థర్టీ వన్ చూడు బ్రదర్ ఒకసారి థర్టీ నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేస చేయనట్లు చేయక జీతము పుచ్చుకొనక పుచ్చుకొన నొల్లక ఇంటివి ఎబిచారిని భార్య తన పురుషుని త్రోసివేసి అన్నిలను చేర్చుకును కదా పురుషులు వేషలకు పడుపు సొమ్మిచ్చెదురు కదా నీ వికటకాలు నలుదిక్కుల నుండి వచ్చి నీతో ఎిచరించినట్లు వారికి అందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి బహుమానములను ఇచ్చుచు వచ్చితివిర్టీ ఫోర్ ఉందన్నా నీ జారవం మన మునము నీ జాగమునకు ఇతర స్త్రీల ఎ జాగమునకు ఎబిచరించటకు ఎవడైనా నీ వెంట తిరుగుటయూ లేదు నీకు పడుపు సొమ్మిచ్చుటూ లేదు నీవే ఎదురు జీవితం ఇచ్చి ఇదే నీకును వారికి కలిగిన భేదము ఇదే యహోవాకు కాబట్టి వేషో అక్కడికి అక్కడ వరకు చాలా లేదు అంటే ఎట్లా జీవించిందో రిసల్ట్ అని చూపిస్తున్నాడు ప్రకృతి సహజంగా అయితే ఇది ఆత్మీయంగా మారిపోయింది మన కాలంలో అన్న విషయాన్ని మనకి చూపించిండి పోవరం చూసిన బిటండి మనము అయితే ఒక స్థలంలో ఏముందంటే తిరిగి తన ప్రాచీన ఆ యొక్క దానికి తిరిగి రాదు అన్న విషయాన్ని ఎక్కడో చూపిస్తున్నాడు దేవుడి వాక్యం ఆ వచనము ఎక్కడో గాయ మైండ్ లో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 ఆయన శత్రువులకి అప్పగిస్తా అంటున్నాడు ఎందుకు అంటే తన తన జీవిత విధానాన్ని బట్టి ఎట్లా అపవిత్రంగా జీవించినవో అట్లా నిన్ను అట్లనే నీ శత్రువులకు నేను నిన్ను అప్పగిస్తా అన్నాడు అదే రీతిగా ప్రకణ కూడా మనం చూస్తున్నాము పదిహేడవ దేవు ఇప్పుడు చదువు వల్ల ప్రకట గంధం పదిహేడవ దేము పదారవచనం నీవు పది ఏళ్ళ పదహారు వచ్చి నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కు లేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బుత్తిగా కాల్చివేదురు కాబట్టి ఇది ఏమంటుందంటే ఇది ఈ సర్పములు తేళ్లు గొప్ప జనాన్ని ద్వేషించి బొత్తిగా దాన్ని కాల్చివేస్తారంటే వాళ్ళందరినీ చంపేస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు అది మనం గతంలో చాలాసార్లు చూసినాము విశాల్పాలు ఏ రీతికైతే పట్టబడి చంపబడినరో ప్రతి రాజుల కాలంలో చివరికి వచ్చేటప్పటికీ మతపరమైన జీవితంలో గొప్ప సమూహం అందరూ మరణించబోతుండ్రు అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఐగుప్తుకు సంబంధించిన వాక్యాన్ని మనం ముగించబోతున్నాము పద ఇర్మియా గ్రంథము కొన్ని వాక్యాలు చూస్తాం ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయంలో చివరికి ఏం జరుతుంది ఐగుప్తుకి లేక ఐగుప్తుల్లో నివసించే కుమార్తెకి నలభై అధ్యాయం చదువు ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదకొండవ వచనం ఒకటి చదివేది ఐగుప్తి కుమారి కన్యక విలాదులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకోను విస్తారమైన ఔషధములు తెచ్చుకున వ్యర్థమే నీకు చికిత్స కలగదు అయితే ఇది మనము ఎన్నిసార్లు గ్రహించినం ఇది ఐగుప్తులో నివసించే వారు గాని కానీ ఇక్కడ మరీ తేటగుంది ఐగుప్తు కుమారి అనుంది బహుతేటగా మనోసార్జును గారు ఐగుప్తి కుమారి కన్యక గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకునము విస్తారమైన ఔషధములు తెచ్చుకున్న వ్యర్థమే అయితే ఇది ప్రకృతి సహజంగా జరిగింది కానీ ఆత్మీయతలు ఈరోజు మనం గ్రహించగలుగుతున్నాం ఇది ఐగుప్తులో నివసించే కుమారి కన్యక అంటున్నాడు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 ఎన్నో మందులు తీసుకున్నా స్వస్థత రాదు మన గ్రూప్స్ అలా చూస్తుంటా కొంతమంది చెప్తుంటారు చేస్తారు ఫోన్ చేస్తారు బ్రదర్ ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు బ్రదర్ అవున తగ్గదు అది నా ప్రజలు ఎందుకు నశించిరి హుషే అంటున్నాడు జ్ఞానం లేక జ్ఞానం లేక నశించిపోతున్నారు సీఎంను పౌరతమ్యూ నివసించుంటే ఈరోజు నీ యొక్క ఆరోగ్య స్థితి ఇట్లా ఉండకపోయాడు నీ యొక్క ఆత్మీయ స్థితి ఇట్లా ఉండకపోయాడు అవన్నీ ఎప్పుడో మర్చిపోయినా నువ్వు ప్రార్థనా జీవితము ఆరాధన జీవితం జస్ట్ సండే కొంతసేపు టూ అవర్స్ చర్చలో కూర్చొని రెస్ట్ టైం అంతా నీ కొరకు నీ జీవితం కొరకే నీ కెరియర్స్ కొరకే స్పెండ్ చేసుకున్నావు నీ కెరియర్ దేవుని చేతికి అప్పగించాలి ఎన్ని మందులు వేసుకున్నా ఈరోజు లేదు చర్చలో మీరు చూస్తున్నారు గొప్ప జనానికి ఎన్ని మందులు వేసినా స్వస్థత స్వసత కేవలం ప్రభు నుంచి రావాలి కదా ఆయన వాక్యాన్ని పంపించి స్వసతను అనుగ్రహించిండు బట్ అటువంటి స్థితిలో లేదు అటువంటి స్థితిలో ఉంది ఈరోజు పరిస్థితి లేదు ఎక్కడ లేదు చర్చస్లలో ఎక్కడమైనా నాన్ స్టాప్ వాక్యాలు చెప్పుకొని మన హీలింగ్స్ లేవు విశేషమైన హీలింగ్స్ ఎక్కడ కనిపించవు ఇన్స్టెంట్ హీలింగ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి ఆ కదా కొంటి లేచి నచ్చిండు కదా అదే అధ్యమం చూసిన ఇందాక ఇప్పుడు నువ్వు బానిసత్వానికి నువ్వు సిద్ధపడు అని చెప్తుండే ఐగుప్తుతోని ఐగుప్తులు నివసించే కుమారితే పంతొమ్మిది వచనం అలా సార్ వచనం ఐగుప్తు నివాసులారా నోపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకుని ఇప్పుడు మీరు బానిసలకు పోతున్నారు కాబట్టి మీ ప్రయాణానికి కావాల్సిన వాటి అన్నిటి ఐగుప్తు దర్శించే కుమారి కన్యక అని చెప్తున్నాడు కానీ ఏం జరుగుతుంది ఇరవై నాలుగవ వచ్చినాం చదువు ఇరవై నాలుగవ వచ్చినం ఐగుప్తి కుమారి అవమానపరచబడును ఐగుప్తి కుమారి అవమాన పరచబడును తర్వాత ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగింపబడును అది అది ప్రవర్షనల్ ఇవన్నీ ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగించబడును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 ఉత్తరము సర్పము అనుకుంటాం దక్షిణము తేళ్ళు అవి కూడా రోల్స్ రివర్స్ అవుతాయని మనం చూసినాం గతంలో అవునండి మరి సర్పంలో తేళ్ళైతే తేళ్లు సర్పంలో అయితే అన్ని కూడా ఉంది కాబట్టి తేళ్లకి అప్పగిస్తాడు తేళ్లు పోయి సర్పాలకు అప్పగిస్తాయి కాబట్టి ఆ సెంట్ ఆ వచనము ఎవరి గురించి మాట్లాడుతుందో గుర్తించాలంటే చిహ్నాన్ని ఫస్ట్ తేళ్ళని పంపిస్తాయి సర్పలు సర్ప తేళ్ళు పోయి పట్టుకొచ్చి సర్పాలకు అప్పగిస్తాయి అది విధానం ఆత్మీయ విధానం అది మనం చూసినాం కూడా మన ప్రభుత్వ కాలంలో ముఖ్యంగా సంశోనకు సంబంధించిన జీవితాలలో మనం చూసినాం గతంలో ఎంతమంది గ్యాప్ ఉందో తెలియదు కానీ ఇవన్నీ జరిగినట్టు తిరిగి తిరిగి నెరవేరుతున్నట్లు అదే రీతిగా మన ప్రభుని అప్పగించిన వాడు యూదా యోత్ యూధ పక్క నుండి కాటేసిన వాడంటాం కాబట్టి ఇస్కర్ యోత్ యూధ సాదృశ్యం మన ప్రభుని ఏం చేసిండు సర్పంలోకి అప్పగించిండు ప్రధాన యాజకులకి ఇది ఆత్మీయ విధానం స్తెఫెన్ కాలాలు కూడా చూసినాం మనం గతంలో స్తెఫెన్ కూడా అటనేజ్ చేసిండు ఈ గుంపులు ఈ రెండు గుంపులు మొదటి రెండు గుంపులు కాబట్టి ఇది ఒక పాట తిరిగి తిరిగి నెరవేరుతున్నది అన్నట్టు మన కాలంలోకి వచ్చేప్పటికీ ప్రపంచాత్మకంగా ఇది జరుగుతుంది కాబట్టి ఉత్తర దేశస్తులకి వారందరూ అప్పగించబడబోతున్నారు అంటే తేళ్ళకి తేళ్ళు లాక్కొని పోయి సర్పాలకు ఇది విధానం ఎందుకు అంటే వీళ్ళు అవిదేత చూపించిన విషయాన్ని ప్రభు మన యొక్క పర్లే హెచ్చరిస్తా ఉన్నాడు ఇర్మీయ గ్రంథము పదకొండవ అధ్యాయో సార్ చూసాం ఈ రోజుకి ఐగుప్తుని ముగించాలనుకుంటున్నాను నేను ఐగుప్తం మంచి బోధ నిర్మీయ గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చంలో ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను ఇనుప కొలిమి ఆయుగుప్త దేశంలో నుండి ఇనుప కొలిమిలో నుండి అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోదాం ఇనుప కొలిమిలో ఉన్నారు వీళ్ళు కాబట్టి కొలిమి అంటే వేడి కదా అది అందులో కరగ తీస్తారు లోహాలన్నీ కొలిమి ఆ కొలిమిలో ఉన్నారు వీళ్ళు అంటే తేళ్ళు కరుస్తే మంట ఉంటాయి కాబట్టి తేళ్ల బంధకాలలో అయితే నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి చూడు మళ్ళీ చదువు అక్కడి నుంచి ఇనుపు కొలిమిలో మీరు ఉంటే ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినుమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చిన ఇచ్చి తిని మిమ్మల్ని మీ పూర్వీకులని మీ మితరులను ఎట్లనైతే నేను ఐగప్తుల నుంచి కొలిమి నుంచి బయటకు తీసుకొచ్చినో ఇనుపు ఇనుము కొలిమి నుంచి ఆ రోజు ఎందుకు తీసుకొచ్చిననో అది వాళ్ళకి హెచ్చరించిన ఇది జ్ఞాపకార్థంగా పెట్టుకోండి అని మీ తరంలో మీ భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు కూడా అది జ్ఞాపకం చేసుకోకపోతే వాళ్ళని నేను వాపస్ తిరిగి అక్కడ పంపిస్తా అని అనడం నేను మళ్ళీ ఇప్పుడు చదువు అక్కడి నుంచి మీ దినమున నేను ఈ ఆజ్ఞిని నేడున్నట్టుగా పాలు తేనెను ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితోనూ నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు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 నేను ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మీరు పాటిస్తేనే కానీ మీరు నా బిడ్డలు కాలేరు నేను మీకు దేవుణ్ణి కాలేను అని చెప్తున్నాడు అక్కడ గ్రంథము సార్ గారు గ్రంథము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనం వారు పడుచువారు దాసులగుదురు వారి పరుచువారు దాసుల ముప్పై ఒకటి వారి పడుచువారు దాసులగుదురు భీతి చేత వారి ఆశ్రయ దుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూసి భీతి నుండి వెనుక దీయుదురని యుహోవ సెలవిచ్చుచున్నాడు ఆయన అగ్నియుని ఆయన అగ్నియురుశలేములు ఆయన కొలిమియు ఉన్నవి ఇప్పుడు ఎక్కడ చూడండి కొలిమిలో ఉంది కొలిమి ఎక్కడుంది కొలిమి ఎరుశలేములో ఉంది అంటున్నాడు కొలిమి ఉంది ఎరుశలేంలో కొలిమి ఉంది ఇందాకనేమో ఐగుప్తులో ఉంది అంటున్నాడు కాబట్టి ఎరుశలేము ఐగుప్తులాగా మారింది ఆత్మీయ అర్థం చేసుకోవాలంటే మతపరమైన జీవితము ఎరుషులేము ఐగుప్తులాగా తయారైంది ఆత్మీ పరమ ఎరుశలేము అనే పాట కూడా వాడతారు పరమ ఎరుశలేము అంటే క్రైస్తులకు సంబంధించింది పరమ ఎరుషులేము ఐగుప్తులాగా తయారైంది ఐగుప్తులో కొలిమి ఉంది ఆ ఎరుషలేంలో కొలిమి పెట్టిండి దేవుడు ఇప్పుడు వీళ్ళందరూ విధేయత చూపించలేదు కాబట్టి ఆ కొలిమి గుండా కానీ నేను వాళ్ళని అందరినీ బయటికి తీసుకొని వాగ్దానం చేసిండే వాళ్ళు చూపించినప్పుడు ఎట్లా తీసుకొస్తాడు యశాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో ఏముందంటే వారిని ఇక వెండిని శోధించినట్లు నేను వారిని శోధించి శుద్ధీకరిస్తా అంటాడు పదో వచనంలో నేను నేను నిన్ను పుటమ వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి అవి కొలిమి అంటే ఇబ్బందుల మొత్తం కష్టాలు ఉంటాయన్నట్టు ఇబ్బంది కొలిమిలో నేను మిమ్మల్ని వేసి పరీక్షించితానంటాడు కాబట్టి గొప్ప జనాన్ని అంతా ఆ ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షిస్తాడు దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి మనకు తెలుసు శత్రుఘ్ మిషక్ అభ్యర్థన కోలం కూడా ఆ కొలిమిలు కదా బంగారు ప్రతిమకి ఎవరు సాష్టంగా పడలేదో వాళ్ళని తీసుకొని తీసుకొచ్చారు అని కొలిమిలో కానీ దేవుడు ఆ ముగుర్ని కాపాడి లేదా మూడో గుం మూడు అంటే మనకు తెలుసు మూడు అంటే మూడో గుంపు అనట్టు ఈరోజు కూడా చాలా మంది నేను వేసిన ప్రశ్నకి జవాబు ఇవ్వాలి గతంలో ఏంది ప్రశ్న అంటే క్షత్రఘ్నిషక్ అభ్యర్థోరనే ఎందుకు వేసిండు ఆ యొక్క అగ్ని పొలిమిలో ధాన్యాలను ఎందుకు వేయలేదు అంటే ధాన్యాలు పూజించండి ఆ విగ్రహాన్ని ప్రతిమను ఎవర్ ఎవరు జవాబు చెప్పలేకపోయినారు కాబట్టి ధాన్యల కాలంలో ఏ రీతికైతే ఆ ముగ్గురిని దేవుడు నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు మనుష కుమార్ని పోలిన మన ప్రభు ఈ శ్రీ ఆ ముగ్గురితో పాటుండి వాటిని ముగ్గురిని బయటికి తీసుకొని వచ్చిండి ఆయన అదేవిధానంగా జక్ర గ్రంథం చూడబ్రదర్ మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కివీపీఎంలో జక్ర గ్రంథము పదమూడవ అధ్యయము తొమ్మిదవ వచనంలో మూడవ భాగాన్ని ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధి పరచినట్లు బంగారమును శోధించినట్లు వారిని చోధింతును వారు నామమును బట్టి మొరపెట్టగా నేను వారిని మొరను ఆలకింతును వీరు నా జనులను నేను చెప్పుదును యహోవా మా దేవుడను వారు చెప్పుదురు వీళ్ళంతా గొప్ప జన సమూహం వీళ్ళందరూ ఆ యొక్క కొలిమిలో పడి వాళ్ళందరూ చివ్వరి వరకు హతసాక్షులవుతారు ఆ అగ్ని ఎట్లా సంపూర్ణంగా శుద్ధీకరిస్తుంది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 వాళ్ళందరూ మరణించే టైం అది ఐగుప్తు కుమారి మరణించే టైం అన్నట్టు కాబట్టి ఇంకా రెండు వాక్యలు చూపిస్తే ఐగుప్తి అమ్మనించిన విషయం ముగించుకుంటాం వచ్చే వారం నుంచి అశూరికి సంబంధించింది కొంచెం స్పీడ్గానే చేస్తా నేను అశూరు దాని తర్వాత బబులు కానీ ఒకటే అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా అన్నీ ఒకటే ఎందుకంటే ఏడు సంఘాలు ఒకటే ఈ రోజు ఉన్న సంఘంలో ఏడు సంఘాల గుణగణాలు ఉన్నాయని కూడా నేను చూపించిన రికార్డింగ్స్ లో బట్టి ఇర్మియా గ్రంథం మూల సర్పార్ ఇర్మియా గ్రంథం ఏ రీతిగా గొప్ప జన సమూహము మరణిస్తారన్న విషయం ఇక్కడ చెప్పబడింది ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై వచనం పితృవులు దండెత్తి వచ్చుతున్నారు రాణులు నరుకు వాణి వలె వడ్డండ్లు దాని మీదికి వస్తున్నారు ఆలకించిది ఆమె ధ్వని రాతిపో పాము చప్పుడు వలే వినబడుచున్నది యుహోవక్ ఇది ఎటువంటి చప్పుడు అది సార్ స్వరము ఎట్లుంది అని స్వరము మళ్ళసారు అక్కడ గ్యాప్ వచ్చింది ఇది రీడింగ్ లా శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు శత్రులు దండెత్తి వచ్చున్నారు అంటే పెద్ద శత్రు సమూహం వస్తుంది కత్తు అది వాళ్ళు గొడ్డలను పట్టుకొని వస్తున్నారు ప్రాణులు నరుకువాని వలె వారి వలే గొడ్డలను పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని కాసిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది ప్రాకుపో పాము ప్రజర్ అది ప్రాకే అంటే పాముకుంటాడి ప్రాకేడి పాం పాము పాము సప్పుడు వాళ్ళే ఉందంట ఆమె ధ్వని తర్వాత అంటే ఆ తేళ్లు తేళ్లు పరిగెత్తినప్పుడు ఎట్లా ఉంటాయన్న విషయం గ్యాపేసి ఉండు అది పెద్ద సమూహము లేక ఆర్మీ అని ఇంగ్లీష్ లో పెద్ద సైనికుల సమూహం వస్తుంది అన్నట్టు కానీ వాటి స్వరం మటుకు ప్రాకేడి సర్పం మట్టి స్వరం లాగా ఉంది బుసర ఉంది అది ఏం చేస్తుందంటే ఇరవై మూడో ప్రశ్న లెక్కలేని లెక్కలేని వారై మెడతల కన్నా విస్తరింతురు మెడతలు అంటే తేళ్లు కావాలి మనకి తెలుసు మనం చూసిన ప్రక గ్రంథంలో వాళ్ళు వచ్చి చేస్తారు మెడతల వలె వచ్చి చదువు విస్తరి విస్తరింతురు సౌక్యము కానీ ఆమె అరణ్యమును నరికి వేయుదురు మొత్తం అరణ్యాన్ని నరికి వేస్తారు మనం చూసినాం బూరల తీర్పు సంబంధించిన వ్యాఖ్యలలో ఆడివి మొత్తం కాల్చి కాబట్టి ఇవి పాత నిబంధన కాలాలు ఇంకా ప్రొఫెషనల్ లాగానే ఉన్నాయి అవి మన కాలం నెరవేరేదానికి సిద్ధమవుతున్నాయి కాబట్టి ఈ సర్పము వలే అంటే ఈ ఆర్మీ అంటే తేళ్ళు సైనికులు తేళ్లు గొడ్డెళ్ళు పట్టుకొని వస్తారు దాని అడవిని మొత్తం సముల నాశనం చేస్తారు మిడతల వలె లెక్కకు మించిన మిడతల వలె వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఆకేస్తారు వచ్చే వారము అశ్వర్కి సంబంధించిన వాక్యాలు మనం చూస్తాం ప్రార్థనలో కూర్చున్నారు పరశోధర వాళ్ళు తండ్రి మీకు వదనాలైనా ఇంతవరకు మీరు మాకు సైకిల్ ఉండి ఐగుప్తు అన్న గురించి నేర్పిస్తాను తండ్రి అది మొదటి తల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి ఈ సార్ ఏ రీతిగా అయితే బానిసల్లాగా ఆ రాజుల కాలంలో ఉన్నారో మతపరమైన జీవితం ఈరోజు అదే రాజుల కాలంలో ఆత్మీయ స్థితిలో బానిసల్లాగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా ఎందుకంటే వారి అవిధేయత వలన వారు బానిసలు అన్నారు ప్రభా ఏ రోజైతే వారు అస్వరాన్ని విని విధేయత చూపించి దాన్ని గైకొని పాటిస్తారో అప్పుడు వాళ్ళు విడుదల పొందుతారు అగ్నిలో నుంచి వారందరినీ బయటకు తీసుకొని వస్తున్నారు ఆ రూపకంగా గొప్ప జన సమూహాన్ని మీరు అగ్ల నుంచి బయటకు తీసుకొస్తున్నారు వారికి చూపించాల్సిన బాధ్యత విషయాలు మాది మాకు అప్పగించినారు కాబట్టి వీటన్నిటినీ మేము వారికి చూపించే జ్ఞానాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వింటున్న వారందరి ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకొని వాటిని భద్రపరచుకొని ఒక యుద్ధానికి ఇరపడుతున్న వాటిని తీసుకొని పోలాగిన సహాయపడండి ఇవి వాడినప్పుడు అనేకులు ఈ సత్యాన్ని గ్రహించి గొప్ప జన్మంలో నుంచి బయటికి వస్తారు మతపరమైన జీవితం నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని వెంబడిస్తారు అటువంటి జీవిత విధానంలో అటువంటి పరిచర్యలు నడిపించమని ఏ శ్రీ క్రీస్తు పురుషుద్ధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడండిన గాక ఆమెన్ అందరికి ప్రైజ్ రావట్లాండ్స్